తిరుమల లీలామతం ఇరవై ఎనిమిదవ అధ్యాయం భగవంతుని పద్మావతి సమాగమం ఒకకుళాదేవి శ్రీనివాసుడికి సేవ చేస్తూ ఉంది అలా ఉండగా ఒకనాడు శ్రీనివాసుడు వేటకు వెళ్లాలన్న సంకల్పంతో వాయుదేవునికి మనస్సులోనే సంకేతం పంపాడు అశ్వరూపంలో వాయుదేవుడు సిద్ధంగా నిల్చున్నాడు వాయుదేవుని నిర్దేశించగలవాడు ఎవరున్నారు లక్ష్మీదేవి భగవంతులు తప్పితే అందుకే ప్రణయ కలహం వల్ల దూరంగా ఉన్న లక్ష్మీదేవి వెంటనే ఆ వాయువైన అష్టానికి పగ్గాలుగా నిలిచింది శ్రీనివాసుడు సుందరంగా అలంకరించుకుని ఎలా తయారయ్యాడో విపులంగా పురాణం చెప్తుంది గోపీచందనంతో ఊర్ధపుండ్రం ధరించి కెంపు రంగు తిలక ధారణ చేసి అశ్వారహుడై వేటకు బయలుదేరాడు భగవంతుడు ఎప్పుడూ వేటాడుతూనే ఉంటాడు ఏ జీవి పశువు పక్షి కీటకము దేవతలు మానవులు ఎవరు చచ్చినా అది భగవంతుని వేటలో చచ్చినట్లే ప్రళయం సంగత సరే సరి బ్రహ్మాది దేవతల నుండి చైతన్యం గల వరకు సమస్త జీవరాశులు భగవంతుని వేటలో నాశనం అలాంటి భగవంతుడు ప్రత్యేకంగా వేటాడాల్సిన అవసరం లేదు కార్య లోకంలో జరిగే కర్మానుసారంగా వ్యవహరించడమే భగవంతుని లీల మనమథునికి కూడా మోహం కలిగించే సౌందర్యంతో ఆయుషు తీర్ణ మృగాలను సంహరిస్తూ ఆయనకు ఒక ఏనుగు తారసపడింది ఆ ఏనుగును వెంబడించిన శ్రీనివాసునికి ఒకచోట ఏనుగు ఆగి శ్రీనివాసునికి మోకాళ్ళపై వంగి తొండంతో నమస్కరించి శరణాగతి కోరింది ఆయన శరణాగత వత్సలుడు కదా శరణు అన్న వారిని రక్షించి వదిలేయాలని ఆయన సంకల్పం అలాగే ఆ ఏనుగును వదిలేస్తాడు నమస్కరించి వెళ్లిపోతున్న ఏనుగు దిక్కుగా చూచిన శ్రీనివాసునికి దూరంగా ఒక అతి సుందరమైన కన్య చెరికత్తలతో విహారం చేయడం కనిపించింది ఆ కథ వెళ్తున్న సోనకాది మునులు సూత మహాముని భగవంతుని ప్రత్యేక దృష్టికి వచ్చిన ఆ కన్య ఎవరు ఆమె వృత్తాంతం అని అడుగుతారు సూతులు ఆ కన్య కథ ఇలా చెప్తారు సుబీర అనే రాజుకి కొడుకు సుధర్మ సుధర్మ కొడుకు ఆకాశరాజు ధార్మికుడైన ఆ ఆకాశ రాజుకు అన్ని సంతానం లేదన్న లోపు బాధ ఎంతో ఉంది ఇంత రాజ్యం ఉండి ఏమి లాభం వంశ ఉద్ధారం కొరకు పుత్రుడు కావాలి కదా కార్యాలు ఎలా జరుగుతాయి ఈ జన్మకు కన్యాదాన ఫలం లేదా పిల్లలు లేని నాకు పున్నామ నరకమేనా అని వేధ ఉండేవాడు ఇక్కడ పిల్లలు లేని వారికి సద్గతి లేదని చాలా మందికి అపోహ శాస్త్రం ఈ విషయంలో కొంత సందిగ్ధంగా చెప్పినట్లు అనిపిస్తుంది కానీ శ్రీ మధ్వాచార్యులు శ్రీ మహాభారత తాత్పర్య నిర్ణయ గ్రంథంలో వేదవ్యాసుల వారి మనోభావాలు ఈ విషయంలో స్పష్టం చేస్తారు పిల్లలు లేకపోతే నరకం అన్నది నిజం కాదు వేదోక్త కర్మలు చేసేవారు జ్ఞాన సంపాదన చేసేవారు ధార్మికంగా బతి శాస్త్రోక్త పద్ధతిలో విధి నిషేధాలు పాటిస్తూ సాధన చేసేవారు పిల్లలున్నా లేకపోయినా వారి వారి సత్కర్మల వల్ల ఉద్ధారం అవుతారు పాపులు దుష్కర్మలు చేసిన వారు వారికి పుణ్యం లేకపోతే వారి పిల్లల పుణ్యంతోనో పిల్లలు ఇచ్చిన ధర్మోదకాలతోనో శ్రాద్ధ కర్మలతోనూ పిండ ప్రధానాలతోనూ ఉద్ధారమయ్యే అవకాశం ఉంది పిల్లలకు మనకు భగవద్భక్తి లేక సాధన చేయలేకపోతే దానికి తోడు పితృల సద్గతి కోసం పాటు పడే లేకపోతే నరకమే తన జ్ఞానం వలనే తన చేసిన విహిత కార్యాల వలనే సాధన వల్లనే సద్గతి అది శాస్త్రం భవిష్యోత్తర పురాణంలో మాధవుని కథ విన్నాం కదా కపిల తీర్థంలో పితృకార్యం చేసి శేషాచల స్పర్శతో పాపాలు ప్రక్షాళన చేస్తున్న మాధవునికి బ్రహ్మ చెప్పిన మాటలు ముందు ముందు నీవు ఆకాశరాజుగా పుట్టి భగవంతుడిని అల్లునిగా పొందుతావు అని అంటే ఆకాశరాజు జన్మ కారణమే భగవంతునికి మామ భగవంతుడిని అల్లునిగా పొందే భాగ్యం కలగడానికి ఈ భగవత్ జరగాలి కదా గురువులను జ్ఞానులను సంప్రదించి సంతానం కోసం ఒక మహాయజ్ఞం సంకల్పిస్తాడు ఆకాశరాజు యజ్ఞం కోసం భూమిని శుద్ధి చేయడానికి యజ్ఞారంభంలో జరిగే కార్యక్రమం భూమిని దున్యా కార్యక్రమం యజ్ఞస్థలం ఇప్పటి తిరుచానూరు ప్రదేశం అలా భూమిని దున్నుతున్న సమయంలో ఆకాశరాజు నాగలికి ఒక స్వర్ణ పద్మం తగులుతుంది ఆ బంగారు పద్మంలో ఒక తేజస్వి అందమైన పాప లభిస్తుంది ఆశ్చర్యంతో ఈ అద్భుతాన్ని దీచి ఏం చేయాలో పాలుపోక చూస్తున్న ఆకాశరాజుకు ఒక అశరీరవాణి వినిపిస్తుంది నీ కోసమే ఈ బాలిక నీ కూతురుగా స్వీకరించి పెద్దదాన్ని చెయ్యి విశేష లక్ష్మీ సన్నిధానం గల ఈమెను భగవంతుడే పెండ్లి చేసుకుంటాడు అని ఆ లక్ష్మీ అంశగల బాలికను తన భార్యకు ఇచ్చి ఈమె మన కూతురు నవమాసాలు కని మోయలేదని నిర్లక్ష్యం చేయవద్దు సొంత బిడ్డలా ప్రేమాభిమానాలతో పెంచమని ఆదేశిస్తాడు ప్రారంభించిన శుభకార్యమైన యజ్ఞం పరిపూర్తి చేస్తాడు తర్వాత వారికి వసుధ అనే కొడుకు కూడా పుడతాడు అలా పద్మంలో ఆకాశరాజుకు జరిగిన పాతే తిరిగి పద్మావతి అయింది ఈమె ఆకాశరాజు పుత్రిక ఆమెనే భగవంతుడైన శ్రీనివాసుడు చూచాడు అని సూతుడు సౌనకాదులకు చెప్తాడు